అయితే ఈ అవిద్య మాలో ఉందంటారా ఉంది ఈ అవిద్య ఏం చేస్తుందంటారు వ్యామోహైక నిబంధనం యామోహమోహమునకు ఏక ఒకే ఒక నిబంధనం కారణము కలుగుటకు ఒకే ఒక కారణము అజ్ఞానం ఎక్కడైనా అలాగే ఉంటుంది వ్యామోహము అంటే ఎవరు తెలుసునండి మొహ వైచిఖ్యే ఉన్నదాని ఉన్నట్లు తెలుసు తెలియకుండా ఉన్నదాని మరో విధంగా తెలుసుకుట పేరే వ్యామోహము చిన్న దృష్టాంతం త్రాడు చూసి పామని భ్రమపడుటయే వ్యామోహము అక్కడ ఉన్నది త్రాడు మీరు తెలుసుకుంటే మరి ఏం తెలుసుకోవాలి త్రాడు అని తెలుసుకోవాలి అది లేకపోగా అక్కడ లేని పామును ఉన్నట్లుగా తెలుసుకుంట దాని పేరే వ్యామోహం ఇప్పుడు మీ స్వరూపం విషయంలో మీకు వ్యామోహం కలుగుతోంది ఇలాగా మీ స్వరూపము ఆనందము కానీ మీ అనుభవం ఎలా ఉన్నది దుఃఖం ఏటో నా బ్రతుకంతా దుఃఖమే అంటాడు అలా నేను దుఃఖంలో మునిగి ఉన్నాను అంటాడు అరే నువ్వు ఆనంద స్వరూపుడు రా అంటే మరింత భోరు ఉంటాడు ఎందుకంటే అక్కడ ఉన్న ఆనందము అనుభవానికి రాకపోగా దానికి ఆపోజిట్ దుఃఖం అనుభవానికి వస్తూ దీని పేరు వ్యామోహం త్రాడు అనుభవానికి రాకపోగా పాము అనుభవానికి వస్తుంది త్రాడు అనుభవానికి వస్తే ఏదో ఆ చిన్న పనుంది త్రాడు కట్టుకోవాలి అంగవస్త్రం ఆవేశం త్రాడు కట్టుకోవాలనుకుంటున్నాడు త్రాడు దొరక కష్టపడుతున్నాడు త్రాడు అనుభవానికి వస్తే అది తీసుకు ఉపయోగించుకుంటాడు అది రాకపోగా పాము అనుభవాలకు వస్తే గజ వణుకుతో భయపడుతున్నాడు ఈ పాముతో ఎలాగ వేగాలో అర్థం కాక దీని పేరు వ్యామోహం ఈ వ్యామోహానికి ఒకే ఒక కారణము అజ్ఞానము గత్య సర్ప కూడా మీకు సర్పము అనే వ్యామోహం కలిగింది రజ్జు అనే జ్ఞానము లేకుండుట వలన సర్పము అనే వ్యామోహము కలిగినది కాబట్టి తెలియకపోవట నుండి పొరపాటుగా తెలియట అనేది పుడుతుంది ఇది విద్యారణ్య స్వామి యొక్క ప్రక్రియ ఈ లోకంలో కొంతమంది ఉన్నారు ఈ తెలియకపోవడం అనేది ఏం ఉండదు పొరపాటుగా తెలియట మాత్రమే ఉంటుంది అని భ్రహ్మ మాత్రమే ఉంటుంది తప్ప ఈ మూలాజ్ఞానము అనాది అజ్ఞానము అంటూ ఏమీ లేదు అని సచ్చిదానందేంద్ర సరస్వతి అనే మహాత్ములు దాని మీద ఆయన గొప్ప మహాత్ములు ఇప్పుడు కర్ణాటకలో రహోలే నర్సీపూర్లో ఉండేవాడు ఆయన దాని మీద ఓ పెద్ద పుస్తకమే రాశారు ఆ పుస్తకం పేరు మూలా విద్యా నిస అన్న పుస్తకం ఆ పుస్తకం పేరు కొంతమంది వేదాంతులు ఈ శంకర భాష్యాలు ఈ పంచదర్శులు పంచదశి జోలికి రాదు పంచదర్శి మూలానిద్య చెప్తున్నాడు కానీ అనాది రవిద్య అంటున్నాడుగా అంటే మౌలికమైన అవిద్య అంటున్నాడు కదా వాళ్ళు పంచదశీకారుణ్ణి ఒప్పుకోరు సో ఎలా అయితే సమాజీలు బ్రాహ్మణాలను ఒప్పుకోరో ఈ హోళే నరసీపూరు శిష్యవర్గము పంచదశీకారుణ్ణి ఒప్పుకోరు పంచదశీకారుణ్ణి ఖండిస్తారు ఖండించడమే కాదు చెడముడ తిడతారు వేదాంతాన్ని పాటు చేసిన వాడు కొంచెం తీరగారుడని అన్నా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు వాళ్ళు ఏమంటారంటే ఈ మూలా విద్య అనేది ఏదీ మాత్రమే గలదు అని వాళ్ళు అంటారు ఇప్పుడు తల పగలగొట్టుకోవడానికి ఏ రే అయితేనేమి మూలా విద్య అనే లేకపోతే వ్యామోహము అనే రాయి తగిలి మొత్తానికి గాయం రాయి బుర్రకి తగిలి గాయం తగలడమే దుఃఖం అనేది కలుగుతోంది కదా కాబట్టి ఈ రకమైన ఈ మీమాంసల జోలికి వెళ్ళక్కర్లేదు అల్టిమేట్గా మీరు భ్రమన్నా అజ్ఞానమన్నా అదేదో ఒకటి ఉన్నది దాని కారణంగా మన స్వరూపము మనకు అనుభవమునకు వచ్చుట లేదు అర్థమైందండి ఇప్పుడు మళ్ళీ చేద్దాం ఒక్కసారి ధ్వనిని వినుట అనే దృష్టాంతమునందో తన ఆ వినకుంగుటకు సమానాహారమానకాళమునందుట హేతు కారణము ఇహ ఈ ఆత్మానందము అనుభవమునకురాకుంగుట అనే విషయమునందు అనాది అనాదియు అవిద్యా అవిద్య మాత్రమే హేతు హేతువు వ్యామోహైక anaga viparita అనగా విపరీతజ్ఞానమునకు దానికి విపరీత జ్ఞానం అంటారు ఉన్నది త్రాడైతే త్రాడు అనే జ్ఞానము యథార్థ జ్ఞానము పాము అనే జ్ఞానము విపరీత జ్ఞానము ఆనందం ఆత్మ అయితే ఆత్మ ఆనందము అనే అనుభవము యథార్థానుభవము ఆత్మ దుఃఖస్వ నేను దుఃఖిని అనే అనుభవము విపరీత జ్ఞానము అదే వ్యామోహం అంటే విపరీత జ్ఞానమునకు ఏక ముఖ్యమైన నిబంధనం కారణము అదే అవిద్య ఓకే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఆత్మలో ఆనందాన్ని చొప్పించటానికి ప్రయత్నం అనవసరం ఎందుకని ఆత్మ ఆనంద స్వరూపం ఇంకా దాంతో మీరు ఆనందాన్ని చొప్పించక్కర్లా మరి మాకు ఆనాందం ఎలా అనుభవానికి వస్తుంది ఆనందము అనుభవానికి రాకుండా అడ్డుపడే అవిద్య ఏదిగలదో దానిని ప్రక్కకి తోసేస్తే పని అయిపోతుంది అని మనకి స్పష్టమవుతూ ఉంది అందుకోసం ఆ విద్యని మనం వ్యాఖ్యానం చేస్తూ తస్య హేతు సమానాహారుత్రధ్వని శృత ఇహానాదిర విద్యైవ్యామోహైక నిబంధనం చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమోరజ సత్వగుణ ప్రకృతిర్ద్విధా అది ఇప్పుడు అవిద్య అనాది అవిద్య దాన్ని గురించి చెప్పడం కోసం ఒక ప్రతిపాదన మొదలుపెట్టారు దీంట్లో రహస్యం ఏంటంటే అవిద్య కూడా తెలుస్తూ ఉంటుంది అది మీరు మర్చిపోకూడదు ఎలాగో చూడండి మీకు తెలుగు భాష వచ్చునా వచ్చును తెలుగు భాష వచ్చునని మీకు ఎలా తెలిసింది ఎలా తెలియడం నాకు తెలుస్తూ ఉంటుంది తెలుగు భాష వచ్చును అనే విషయము నాకు తెలుస్తూ ఉంటుంది ఓకే సంతోషం మీకు చైనా భాష వచ్చునా రాదు మీకు చైనా భాష రాదు అని మీకు ఎలా తెలిసింది ఎలా తెలియడం ఏంటండి చైనా భాష రాదు అని తెలుస్తూ ఉంటుంది దీనికి పూజ స్వామిజీ సలహా దృష్టాన్ని కలుగుతారు మీకు చైనా భాష వచ్చునా రాదు మీకు చైనా భాష రాదని ఎలా చెప్పగలిగారు నేనిప్పుడే నా భార్యను అడిగాను ఓ ప్రియురాదా నాకు చైనా భాష వచ్చినా రాదా అని నేను అడిగాను మీకు చైనా భాష రాదయ్యా అని ఆవిడ చెప్పింది కాబట్టి నాకు చైనా భాష రాదనే సంగతి తెలిసింది అని చెప్తారా అలా చెప్తారా అలాగండి చెప్పింది అలా చెప్పరు మరి ఎలా చెప్తారు అయ్యా నాకు చైనా భాష రాదు సంగతి నాకు తెలుస్తూనే ఉంది అని చెప్తారు కాబట్టి ఇప్పుడు చైనా మీ అందు చైనా భాష యొక్క జ్ఞానము గలదా లేక చైనా భాష యొక్క జ్ఞానముతో పాటుగా ఆ అజ్ఞానమును కూడా ప్రకాశింపజేసే వెలుగు మీ ఎందు ఉందా లేదా మరి తుషారా ఇప్పుడు నీడ కనబడుతోందా లేదా కనబడుతోంది సపోజ్ అంతా చీకటే ఉందనుకోండి నీడ కనబడుతుందా కనపడ నీడ కనబడుతోంది అంటే నీడ కనబడడానికి కావలసిన వెలుగు ఉన్నది నీడ అంటే వెలుగు లేకపోవడం వెలుగు లేకపోవడము అనే నీడ కూడా వెలుగులోనే అనుభవానికి వస్తుంది ఇప్పుడు మనకు అజ్ఞానం అనుభవానికి వస్తోంది అంటే ఈ అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేసే ఒకనొక వెలుగు మనలో ఉన్నదన్నమాట ఆ వెలుగు వెలుగంటే ఎటువంటి వెలుగుది చైతన్య రూపమైన వెలుగు అది కదా వెలుగు ఇంతకుముందే చూసాం ఏది చితో అది ఏ ఆనందము అది ఏ బ్రహ్మ అని చూశాం కాబట్టి మన ఎందు ఉన్న అజ్ఞానము మనకి ఏ విధంగా ఏ విధంగా మనకు అనుభవానికి వస్తుంది అంటే ఆ చైతన్య రూపమైన ఆనందరూపమైన ఏ బ్రహ్మగలదో ఆ బ్రహ్మ మన ఎందు ప్రతిఫలించుచున్నది నేను మళ్ళీ చెప్తుండీ మీకు నీడ కనబడుతోందా కనబడుతోంది ఎందువల్ల నీడ కనబడుతోందో తెలుసిన ఆ నిత్యము అంటే సర్వదా ప్రకాశిస్తూ ఉండే సూర్యభగవాను యొక్క ప్రకాశము భూమండలమునందు ప్రవేశించి పొగటి కాంతి రూపమును పొంది సర్వమును ప్రకాశింపజేస్తూ ఉన్నది కనుక మీకు నీడ కనబడింది అని చెప్పాలి కదా సపోజ్ సూర్యుడు ప్రకాశించట్లేదనుకోండి అంతా చీకటైపోయిందనుకోండి పొగటి వెలుగు లేదనుకోండి పొగటి వెలుగు అంటే సూర్యప్రకాశము మన చుట్టూ ఉండే వాతావరణంలో ప్రతిఫలించినప్పుడు వచ్చేది ఏమిటది పొగటి వెలుగు ఆ పొగటి వెలుగు ఉన్నప్పుడే మీకు నీడ స్పష్టముగా నీడ అని తెలుస్తూ అలాగే ఆ బ్రహ్మ చిదానంద బ్రహ్మ మన హృదయంలో ప్రతిఫలిస్తున్నాడు మన హృదయంలో చిదానంద బ్రహ్మ ప్రతిఫలించినప్పుడు ఏమవుతుంది మనకి జాగ్రచ్చేతన అనుభవానికి వస్తుంది పొగటి వెలుగు వంటిది జాగ్రచ్చేతన అంటే జాగ్రత్త అవస్థలో తెలియడానికి మూలమునందుండే ఆ తెలివి జాగ్రదవస్థకు చెందిన ఎరుక అది మనకు అనుభవానికి వస్తుంది ఆ ఎనుకలో నాకు ఆత్మస్వరూపము తెలియటలేదు అనే అజ్ఞానము తెలుస్తూ ఉంటుంది అని అర్థమైందండి నిన్నీ రివర్స్ డైరెక్షన్లో చెప్తారు చెప్పండి నాకు ఆత్మస్వరూపము తెలియటలేదు అనే అజ్ఞానము ఉన్నది ఈ అజ్ఞానము ఉన్నదని నీకు ఎలా తెలిసిందయ్యా నాకు తెలుస్తూనే ఉన్నది ఆ తెలివి ఏమిటి ఇదిగో తెలివి వచ్చింది జాగ్రత్త వ్యవస్థలో ఉన్నాను ఆ తెలివియే ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పరమాత్మ చిదానంద బ్రహ్మ ఈ హృదయంలో ప్రతిఫలించబట్టి ఆ జాగ్రత్త అవస్థకు చెందిన తెలివి వచ్చింది ఆ తెలివిలో నా ఎందు ఆత్మస్వరూపము యొక్క అజ్ఞానము గలదు అనే అజ్ఞానము ప్రకాశించింది అదిగో ఆ వాక్యం విన్నానండి మంచి వాక్యం ఎరు ఎరుక మరుపు అనేది గడి ఎరుక నేను ఇప్పుడు మీకు ఎవరి ఫలానా వారి టెలిఫోన్ నెంబర్ ఎంతని అడిగానని చెప్పానండి అబ్బా గుర్తు లేదయా అని అని మళ్ళీ ఒక నిమిషం పోయిన తర్వాత ఏమో ఇప్పుడు గుర్తు వచ్చింది అని చెప్పారనుకోండి ఇప్పుడు ఇంతకుముందు గుర్తు లేదని ఎవరికి తెలిసింది మీకే తెలిసింది ఇప్పుడు గుర్తు వచ్చినదని ఎవరికి తెలిసింది మీకే తెలిసింది అంటే ఆ ఎరు ఆ మరుపుని ఆ ఎరుకని తెలుసుకునే ఎరుక ఏమిటా పంచం పూర్తిగా చెప్పండి బోల్లేండి పర్వాలేదు చాలు చాలు పర్వాలేదు అది విశ్వదాభిరామ వినురవేమయా ఓ సీతారామాన్నినే సంవాదంలో ఓకే ఒక ఆయన వేదాంత పాదం చెప్తున్నారు పంచదేశ్వేదో ఆయనకి శబ్దజ్ఞానం లేదు విభక్తి జ్ఞానం లేదు ఇప్పుడు తస్య అంటే షష్ఠీ విభక్తది తేనా అంటే తృతీయ భక్తి ఆ పాత్ర కూడా చక్కగా తెలియపోతే ఈ శ్లోకాల్ని ఈ చిచ్చిన పిడుగులు బట్టి ఈ శ్లోకాల్ని ఏమి వ్యాఖ్యానం చేస్తాడయ్యా అయినా చెప్పేస్తున్నాడాయ్యా ఆయన నన్ను సలహా అడిగారు ఏమన్నా వేదాంత పాఠం గురించి మీరు విన్నారా విన్నానయ్యా మీ సలహా ఏమిటి మీరు పండితులను విన్నాను మీ సలహా ఏమిటి నేను అన్నాను మీకు తలపోతుంది నువ్వు చక్కగా సీతారామాంజనేయ సంవాదం పాత్ర చెప్పాడు ఎందుకంటే సీతారామాంజనేయ సంవాదము అది వేదాంత పుస్తకం ఉంది తెలుగు వేదాంత పుస్తకం పద్యాలతో ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు చెప్పింది ఎలా సీతారాముడు అక్కడ సీత చెప్పిందా అప్పుడు చెప్పాడా ఎవరికైతే ఆంజనేయం చెప్పాడా అలాంటి చెత్తలు మీరేం చేయకండి అదిదో ఉంటుంది ప్రతిదీ సంవాద రూపంగా ఉండాలి అది సంవాదమే కానీ అంతా వేదాంతమే తెలుగులో ఉంటుంది అచ్చ తెలుగు చక్కటి తెలుగు అలతి పదములతో ఉంటుంది అది చెప్పాయా పాఠం ఎందుకంటే తెలుగు భాష నీకు వచ్చు కనుక మాతృభాష కనుక మాతృభాషలో చెప్పు ఈ సంస్కృతం నీకు మాతృభాష కాదు నువ్వు నేర్చుకున్న భాష కూడా కాదు ఎందుకు నీ గీత అవత్రయం సలహా చెప్పాను ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నారో నేను గమనించలేదు కాబట్టి సీతారామాన్ని సంవాదం అంటే నాకు అది గుర్తుకొచ్చింది సో చాలా గొప్ప గ్రంథం అది కాబట్టి ఎరుక మరుపుల నెరిగడి ఎరుక నేను కాబట్టి ఒక ఎరుక ఉన్నది ఆ ఎరుకలో అజ్ఞానము ప్రకాశిస్తుంది ఆ ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మ చైతన్యం హృదయంలో ప్రతిఫలించడం చేత ఆ ఎరుక వచ్చినది ఇప్పుడు ఇక్కడ ప్రక ఈ ప్రకరణంలో జీవుడు దేవుడు అనే భేదముతో ప్రారంభించి క్రమంగా ఆ భేదాన్నంతా అర్థం చేసుకొని దాన్ని నిరాకరిస్తూ ఆ భేదాన్ని అనే ప్రక్రియ నడుస్తూ ఉంటుంది ఓకే ఇప్పుడు భేదములో మనం ఉన్నప్పుడు ఆ భేదాన్ని బాగా తెలుసుకుంటే దాన్ని తిరస్కరించటం తేలికైపోతుంది కదా ఇప్పుడు ఆ భేదాన్ని చెప్పడం ప్రారంభించారు ఈ అవిద్య అనేది ఉంది చూసారా ఇది దేవుడి దగ్గర ఒక రూపంగా ఉంటుంది మన దగ్గరే ఇంకో రూపంగా ఉంటుంది జీవుడి దగ్గర ఇంకో రూపంగా ఉంటుంది దేవుడి దగ్గర ఏ రూపంగా ఉంటుంది అవిద్య ప్రకృతి అనే రూపంగా ఉంటుంది ప్రకృతి దేవుడికి పురుషుడని పేరు ఆయన దగ్గర ఉండే ప్రకృతి రూపంగా ఉంటుంది అక్కడ ప్రకృతి అంటే అర్థం ఏంటో తెలిసినా జనికర్తు ప్రకృతి అని పామిని గారి సూత్రం ఉంటుంది ప్రకృతి అంటే జగత్తునకు ఉపాదానము అనర్థం ఈ జగత్తున్నదే దీనికి ఉపాదానము దాని మెటీరియల్ ఉపాదానము చపాతీకి ఉపాదానం ఏమిటి చెప్పండి పిండి ఆట అలాగే అన్నమాట ఆభరణాలకు ఉపాదానం ఏమిటి బంగారం అలాగే జగత్తునకు ఉపాదానమేమి ప్రకృతి ఓకే ఇప్పుడు ఆ ప్రకృతి ఎందు మూడు గుణములు ఉంటాయి ఎలా చెప్పగలరు మూడు గుణాలు ఉంటాయి నేను చెప్తా చూడండి ఎలా చెప్పాలి బంగారము సాగును రేకుల వలె అది చక్క అండ్ డక్ టైల్ అని దా అది పచ్చగా మెలమిల మెరుగును అని మూడు గుణాలు చెప్పాడు నేను బంగారాన్ని ఈ మూడు గుణాలు నాకు ఎలా తెలిసేయంటారు అంటే నాకు ఎలా తెలిసే చెప్పంటారా నేను నెక్లెస్ చూశాను ఆ నెక్లెస్ని ఆయన ఆ కంసాలైన తీగలవలే సాగ నెక్లెస్ తయారు చేశాడు ఆ నెక్లెస్కి పువ్వుల్లాగా ఎదో పెట్టాడు చుట్టూ దాన్ని బంగారాన్ని రేకులవలే పలసర చేసి అలా తయారు చేశాడు తర్వాత ఈ నెక్లెస్ మిలమిలా వెరిసిపోతుంది పచ్చగా ఈ నెక్లెస్ను చూసి నేను బంగారంలో మూడు గుణములు ఉన్నాయని చెప్పాను నెక్లెస్లో ఉండే మూడు గుణాలను చూసి ఈ బంగారంలో ఈ మూడు ఉన్నాయి అని చెప్పాను అవునా అదేవిధంగా ఈ జగత్తునకు ఉపాదానము ప్రకృతి అన్నప్పుడు ప్రకృతి అని పేరు అది ఏమిటో చెప్పలేదు ప్రకృతి ఉంటే నామధేయం పేరు పెట్టారు జగత్తునొక ఉపాదానము ప్రకృతి అన్నప్పుడు అయ్యా ఆ ప్రకృతిలో ఎన్ని గుణాలు ఉంటాయి అంటే మూడు గుణాలు ఉంటాయి అది మీకు ఎలా తెలుసు ఎలా తెలియడం జగత్తును చూసే తెలుస్తుంది జగత్తును చూడు జగత్తులో సుఖం ఉన్నదా ఉంది మా మా వద్ద లేదు కానీ ఉంది వాళ్ళ దగ్గర ఉంది మా వద్ద కూడా ఇప్పుడు కొద్దిగా గొప్ప బా వద్ద ఉన్నది సుఖం ఉన్నది జగత్తులో దుఃఖం ఉన్నదా బోలెడు ఉన్నది జగత్తులో మోహం ఉన్నదా అది బోలెడే మోహము బోలెడు మోహం ఉన్నది కాబట్టి ఈ మూడు ఉన్నాయి జగత్తులో ఇంకా ఇంకేం లేదు మూడే ఉన్నాయి సుఖము దుఃఖము మోహము కాబట్టి ఈ మూ జగత్తునకు కారణమయ్యే ప్రకృతిలో కూడా ఈ సుఖానికి సంబంధించి ఓ గుణం ఉండాలి ఆ గుణం పేరే సత్వము ఈ దుఃఖానికి సంబంధించి ఓ గుణం ఉండాలి దాని పేరే రజస్సు ఈ మోహానికి సంబంధించి ఓ గుణం ఉండాలి దాని తమస్సు కార్యమైన జగత్తునందు సుఖదుఖ మోహములు కలవుగనుక కారణమైన ప్రకృతి నందు కూడా ఈ మూడింటికి సంబంధించి వన్ టు వన్ కరస్పాండెన్స్ మూడింటికి చెందిన మూడు గుణములు ఉండాలి వాటి పేర్లే సత్వరజస్తమో గుణములు కాబట్టి సత్వరజస్తమ గుణముల యొక్క సమాహారము అగు ప్రకృతి ఈ జగత్తునకు మూలమునందు గలదు అయితే మరి ప్రకృతి దానంతట అదే ఈ జగత్తునికి మూలమునందు గలదు అని ఎలా చెప్తారు మీరు అంటే చూడవ ఆ పరబ్రహ్మ చైతన్యము ఆ ప్రకృతి అందు ఉండబట్టే ఆ ప్రకృతి ప్రకాశిస్తూ ఉన్నది పరబ్రహ్మ చైతన్యము చిదానందమయ బ్రహ్మ ప్రకృతి ఎందు ప్రతిఫలించి ప్రకృతికి అధిష్టానంగా ఉంటూ ఉండబట్టే ఆ ప్రకృతి ఇంత ఘనకార్యాన్ని చేయగలిగింది ఏమిటి ఈ జగద్రూపముగా ప్రకటముగుట అనే ఘనకార్యాన్ని ఆ ప్రకృతి చేసినది అర్థమైందండి ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఉన్నాడు వాడు చాలా ఘనకార్యాలు చేశాడు వాడు ఎలా చేసేడుంటారు వాడు స్వతంత్రంగా చేసేసాడా లేకపోతే ఆ ప్రాజెక్టర్ ప్రకాశము చేత ప్రకాశింప చేయబడుతూ చేశాడా ఘనకార్యాలు ప్రకాశము చేత ప్రకాశింప చేయబడుతూనే ఆ ఘనకార్యాలు చేశాడు సపోజ్ ఆ ప్రకాశాన్ని ఫుల్ స్టాప్ పెట్టేశామనుకోండి స్విచ్ ఆఫ్ చేసామనుకోండి అప్పుడు హీరో ఘనకార్యాలు చేయగలుగుతాడా చేయలేడు ఎందుకో తెలిసినా అసలు వాడే లేకుండా పోతాడు బట్టి ఆ ప్రాజెక్టర్ లైట్లో ఉండే ప్రకాశము ప్రకాశిస్తూ ప్రతిఫలిస్తూ ఉంటేనే హీరో ఎవెవో ఘనకార్యాలు చేయగలుగుతాడు అదేవిధంగా ఈ ప్రకృతి కూడా తనంత తానుగా ఈ జగత్తునంతనే సృష్టిస్తోందని మీరు అనుకోకూడదు జగద్రూపంగా ప్రకటమవుతోందని ఎలా తెలుసుకోవాలంటే ఆ పరబ్రహ్మ చైతన్యము ఆ ప్రకృతి ఎందు ఉన్నప్పుడే ఆ ప్రకృతి ఈ జగద్రూపంగా ప్రకటమవుతోంది అయ్యా మా మీరు మా ఇండుండే అవిద్య గురించి చెప్పమంటే ఇక్కడ నుంచి ఎక్కడికోమండి సృష్టి బ్రహ్మదేవుడు ప్రకృతి అక్కడికి వెళ్ళిపోయారు ఏమిటి అంటే వస్తాం వస్తాం కంగారు పడుకో విల్ కమ్ టు ఇట్ ఓకే పదచ్ఛేదం చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమో రజ సత్వగుణ ప్రకృతి ద్విధా చ సా ప్రకృతి ప్రకృతి గలదు తమోర సత్వ సత్వరజస్తమో గుణములు గలది చిదానందమయ్రహ్మ ప్రతిబింబ సమన్వి సచ్చిదానంద బ్రహ్మ యొక్క ప్రతిఫలనముతో కూడి ఉన్నది ఓకే అటువంటి ప్రకృతి అవిద్యకి దానికి ముడి పెడతారు కొంచెం ఉపయోగపడాలి అంటే ఆ ప్రకృతి గురించి పై మాట సాచ ఆ ప్రకృతి కూడా ద్విధ రెండు రకములుగా ఉన్నది దాంట్లో మొదటిది మాయాశక్తి రెండోది అవిద్య సరిపడిందా అవిద్యకి అలా కనెక్షన్ సింపుల్గా ఉందండి శ్లోకం సో చెప్దాము చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమోరజ సత్వగుణ ప్రకృతి చ ఇప్పుడు ఉప్పుందా అంటే చింతపండు ఉందన్నట్టుగా అవిద్య గురించి చెప్పబోయా అంటే ప్రకృతి అంటావేమిటి అంటారేమో వస్తూ ఉన్నాము దాని గురించే సత్వశుద్ధి విశుద్ధిభ్యాం ఓ సారీ సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం మాయా విద్యే చె ింబో వశీకృత్యా తాం సత్వజ్ఞ ఈశ్వర ఇప్పుడు ప్రకృతి సత్వరజస్తమో గుణాత్మకం అన్నాం కదా మూడు గుణాలు ఉంటాయి దీంట్లో సత్వము తొంభై శాతం ఓ ఏడెనిమిది శాతం మిగిలిన రెండు మూడు శాతం తమస్సు ఉన్నాయనుకోండి దాన్ని ఏమంటారంటే సత్వశుద్ధి అంటారు సత్వం బాగా అధికంగా ఉన్నది ఇప్పుడు మీరు పెట్టుకున్న ఆభరణము దాన్ని దాని స్వరూపం చెప్పండి అది బంగారంతో చేశారు బంగారంతో చేశారు సరేనండి శుద్ధ బంగారం శుద్ధమైన బంగారంతో ఆభరణం తయారు చేయలేరు కదా కొద్దిగా రాగి కలిపి ఇరవై రెండు చేసి ఇరవై నాలుగు క్యారెట్లని ఇరవై రెండు క్యారెట్లు చేసి ఆభరణం చేశారు అది ఒక రకం ఆభరణం ఇంకో ఆభరణం ఏమిటో తెలుసిన రాగితో చేశారు దాన్ని రాగితో చేసి పైన బంగారపు పూత మూసినారు అంటే ఇప్పుడు దాంట్లో బంగారం ఎంత ఉంటుంది అంటే ఆభరణం ఎలా ఉంటుంది అది పది గ్రాముల ఆభరణం అయితే తొమ్మిది గ్రాములు రాగి జీరో పాయింట్ వన్ గ్రాము బంగారం అది బంగారమే దానికి రోల్డ్ గోల్డ్ అని అంటారు వన్ గ్రామ్ గోల్డ్ అని అంటారా అలా కూడా అంటారు పొరమా చిన్నప్పుడు బందరు నుంచి రోల్డ్ ఉమా రోల్డ్ గోల్డ్ ఉన్నడ్డలు అని వచ్చి సో గోల్డ్ కవరింగ్ ఉన్నది అని కూడా అనివారు అవి కొనుక్కుని ఇవ్వరు తప్పే ఉంది సో కాబట్టి ఇప్పుడు అది అవడానికి ప్రకృతి అయినా తొంభై శాతం సత్వం రజస్త గుణాలు మిగిలిన పది శాతం అది సత్వశుద్ధి ప్రకృతి తొంభై తమస్సు ఏడెనిమిది శాతం రజస్సు మిగిలిన రెండు మూడు శాతం దీన్ని సత్వ అశుద్ధి ప్రకృతి అంటారు అని విద్యారంజనస్వామి అలా అంటారు మామూలుగా వేదాంతులు ఏమంటారంటే శుద్ధ సత్వ ప్రకృతి మలిన సత్వ ప్రకృతి అని అంటారు రెండింట్లోనూ సత్వం ఉంది ఒక శుద్ధ సత్వం రెండవ మలినం ఎక్కువ సత్వం ఓపేశారంట మలిన సత్వ ప్రకృతి శుద్ధ సత్వ ప్రకృతికి మాయా అని పేరు అది పరమేశ్వరుని యొక్క శక్తి అది మలిన సత్వ ప్రకృతి ఉన్నదే ఇది మన సొత్తు ఇది మన సొత్తు అవిద్య అని పేరు జీవుని సొత్తు అది విషయాలు ఎలా ప్రతిపాదించారో ఆయన మళ్ళీ శ్లోకం ఒకసారి అన్నాము సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం మాయా విద్యే చతే ింబీ తాము సత్సవ్ఞర సత్వశుద్ధ్యవిశుద్ధిభ్యాే చింబీ ఈశ్వర సత్వశుద్ధి అవిశుద్ధిభ్యా శుద్ధమైన సత్వమును కలిగి ఉండుత మలినసత్వమును కలిగియుండుట అనువాటిచే మాయా విద్యే మాయా అవిద్య అనే తే ఆ రెండు ప్రకృతులు మతే చెప్పబడినవి ఇప్పుడు ప్రకృతి రెండు రకాలు అన్నాడుగా ప్రకృతి ద్విధాచస ఏమిటా రెండు రకాలను ఒకటి మాయా రెండవది అవిద్య అవేమిటి అవే గుణాలయ సత్వం శుద్ధంగా ఉంటే మాయా సత్వం మలినముగా ఉంటే అవిద్య మంచిది అయితే ఇప్పుడు ఈశ్వరున్ని ఎక్కడ కూర్చోబెడతావు ఈశ్వరుడు లేదే ఏదీ లేదు ఆ ఈశ్వరుడు ఎవరు మనం చెప్పాం ఈ ప్రకృతి జగద్రూపంగా ప్రకటమవ్వాలి అంటే ప్రకృతి ఎందు పరమాత్మ ప్రతిఫలిస్తూ ఉండాలి ఆ ప్రతిబింబ రూపంగా ప్రతిఫలనము ఉండాలి ఇప్పుడు సూర్యుడి ప్రతిఫలనము కుండలోని నీటి గలదు ఇప్పుడు కుండలో నీటిలో సూర్యుడి ప్రతిబింబము కనపడుతుంది ఇప్పుడు ఆ సూర్యుడు ఈ నీటిలో ఉన్నది ఏమిటి ప్రతిబింబం ఇది ప్రతిబింబం అయితే మరి బింబం ఎక్కడుంది అక్కడ సూర్యుడు బింబం బింబం ప్రతిబింబం ఉండదండి మీరు అద్దం ఉంది నిలబడితే మీ ముఖం అద్దం లోపల సొగసుగా కనపడుతూ ఉంటుంది మీరు ఎక్కడో ఉంటే అద్దం లోపల బింబ ప్రతిబింబమే ఉంటుంది కాబట్టి ప్రతిబింబము ఉన్నది అంటే బింబం ఉండాలి ఇప్పుడు మాయాశక్తి ఎందు అదే మాయా మాయ ఎందు ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబము ఉంటుంది అప్పుడే అది జగద్ూపంగా ప్రకటన అవుతుంది మాయా ఎందు ప్రతిబింబ రూపముగా ఉండే పరమాత్మని ఏమంటారండి బింబము అంటారు ఈ బింబ ప్రతిబింబవాదము అని పేరు దీనికి ఆయన ఈశ్వరుడు మాయ ఎందు ప్రతిఫలించే బింబము ఓకే ఆయన ఆ మాయను తన వశం చేసుకుని ఉంటాడు మాయను తన వశం చేసుకున్నాడు కాబట్టి ఆయన ఎందు అజ్ఞానము ఉండదు సత్వశుద్ధి శుద్ధ సత్వము సత్వం అంటే జ్ఞానం శుద్ధ సత్వం అని ఎప్పుడైతే అన్నారో అంతా జ్ఞానమే ఉంటున్నాయి అజ్ఞానం అనే మాట ఉండదు సత్వం అంటే వెలుగు తమస్సు అంటే చీకటి వెలుగంటే జ్ఞానరూపమైన వెలుగు కాబట్టి శుద్ధసత్వ ప్రధానుడు ఆయన బింబస్వరూపుడు ఆయన అధీనంలో ఆయన ప్రతిఫలిస్తూ ఉండేటువంటి మాయాశక్తి శుద్ధసత్వ ప్రధానమైనది కాబట్టి ఆయన సర్వమును తెలిసిన వాడు అయ్యి ఇప్పుడు ఒక అతను ఉంటాడు అతనికి మంచి జ్ఞానము కదా ఇంకొకదనం ముద్దబ్బాయి ఎందువల్లంటారు ఇతని మనస్సులో సత్వగుణము ఎక్కువ అతని మనస్సులో తమో గుణము ఎక్కువ అలాగే మీరు పోలికలు కనపడుతున్నాయి కదా అదేవిధంగా పరమేశ్వరుని యొక్క మాయాశక్తి ఎందు సత్వగుణము అత్యధికముగా ఉండుటచే ఆయన సర్వజ్ఞుడు అటువంటి ఆయనకి ఈశ్వరుడని పేరు కూడా కదా ఎందుకు ఈశ్వరుడని పేరు అంటే జీవుడు అవిద్యకు బానిసయ్యి బతుకుతూ ఉంటాడు వెగా ఈశ్వరుడు సర్వము తెలిసిన వాడు కనుక ఆ మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకుని దానిని కమాండ్ చేస్తూ బొత్తుకుంటాడు బాగా చెప్పారు పరమేశ్వరుడికి మాయాధీశ అని పేరు జీవుడికి అవిద్యాధీన అలా అవిద్య అంటూ ఉన్నాం ఒకప్పుడు మాయా అనే శబ్దాన్ని అవిద్య అర్థంలో కూడా వాడేస్తారు కానీ ఇప్పుడు అలా వాడేసామంటే ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోయాయి ఏమంటే ఇది మాయంతరా విద్యంతరా ఓసారి మాయా విద్య అన్నారు రెండు అంతా కలగాపలకం చేసి పెట్టారని మీరు నన్ను తప్పు అవకాశం ఉన్నది కనుక ఆ విద్యారణ్య స్వామి యొక్క టెర్మినాలజీతో పదం ప్రస్తుతానికి మనకంతా బాగా తెలిసిన తర్వాత అవసరమైతే ఇంకో పదం కూడా వేసుకోవచ్చు తప్పేం కాదు కాబట్టి వీడు అవిద్యాధీనుడు జీవుడు మాయాధీశుడు ఈశ్వరుడు ఓకే ఇప్పుడు అర్థం చెప్తాం మాయందు ప్రతిఫలించే బింబము అగుర ఈశ్వరుడు తాం ఆ శుద్ధసత్వ ప్రధానమైన మాయను వశీకృత్య వశము చేసుకుని సర్వజ్ఞ సర్వజ్ఞుడై శ్యాతు ఉండును అది మొదటి రకం ప్రకృతి రెండో రకం ప్రకృతి అవిద్య అని తర్వాత శ్లోకంలో వస్తుంది కాబట్టి ఆ పరమేశ్వరుడు ఈ రెండు రకముల ప్రకృతిలో శుద్ధ సత్వ ప్రకృతిని తన అధీనంలో పెట్టుకుని ఆయన అట్టి పెట్టుకున్నాడు ఈ జీవుల కోసమని ఈ మలినసత్వ ప్రకృతి వచ్చి పడి వీళ్ళ వీళ్ళ ఆ మలినసత్వ ప్రకృతి వచ్చి పడింది జీవుడికి మలినసత్వ ప్రకృతి అంతా పంపకాలం ప్రకృతిని రెండు ముక్కలు చేసి శుద్ధ సత్వ ప్రకృతిని దేవుడు అట్టు పెట్టుకున్నాడు వీడి ప్రారంభం బాగుండేది కనుక వీడికి వీడి ముఖాన మలినసత్వ ప్రకృతిని పడేసినాడు కదా అలాగే చెప్పాల్సి ఉంటుంది నేను అలా మాటవరసగా అన్నాను మీరు కూడా మలిన సత్వ ప్రకృతిని తిరస్కరించి శుద్ధ సత్వ ప్రకృతిని పెట్టుకున్నారనుకోండి అప్పుడు మీకు ఈశ్వరుడికి అభేదమే అగుణం అందుకోసం ఈ చర్చ అంతా కూడా ఈ అర్థాన్ని ఇంకోసారి చెప్తాం ఈ శ్లోకాలు అన్వయము అది కొంచెం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది జటిలం నేను అన్న ట్రికీగా ఉంటుంది భాగవతం అన్వయం జటిలం ఇది ట్రికీ అన్వయం కాబట్టి ఇంకోసారి సత్వుద్ధ్య విశుద్ధిభ్యాం సత్వశుద్ధి శుద్ధసత్వ్రధానము అవిశుద్ధిభ్యానసత్వ్రధానము అగుచే మాయా విద్యే మాయా అవిద్యా అనే కే ఆ ప్రకృతి యొక్క రెండు రకములు మతే చెప్పబడినవి మాయా మైతే అంటే భావించబడినవి అని చెప్పబడినవి అంటారు అలాగా అలాగా కరెక్ట్గా అదే ముక్కస్సు ముక్కార్థ అన్నట్టుగా ట్రాన్స్లేట్ చేయక్కర్లా కొంచెం అనుకూలంగా చేసేస్తూ ఉంటారు మతే అంటే వాచ్యే త్యర్థ ఓకే లక్షణతోటి మతే సమ్మతే వాచ్యే ఏది సమ్మతమో అదే చెప్తూ ఉంటారు కదా మాయాబింబ మాయ ఎందు ప్రతిఫలించే బింబము అభూ ఈశ్వర ఈశ్వరుడు తాం ఆ మాయాశక్తిని అలా అంటూ ఉంటారు ఆ మాయను అనొచ్చు కానీ ఆ శక్తి అనే పదం పాడేస్తే బాగుంటుంది అందంగా ఉంటుంది శివుడు శక్తి కదా మళ్ళా శివుడు అంటే ఈశ్వరుడు శక్తి అంటే పార్వతి అనమాట కాబట్టి మాయా మాయా అనేస్తే అది ఒకప్పుడు మాయా అనే పదాన్ని అవిద్య కూడా పడతాడు అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మాయాశక్తి అంటే ఇంకా తరువుగా ఉంటుంది ఆ మాయాశక్తిని వశీకృత్యా వశము చేసుకుని సర్వజ్ఞ సర్వజ్ఞుడు అగుడు ఓకే అవును మరి ఆయన చేతిలో శుద్ధ సత్వ ప్రధానమైన శక్తి ఉంటుంటే సర్వజ్ఞుడు కాకపోతే ఇంకేమవుతాడు తప్పకుండా సర్వజ్ఞుడే అవుతాడు శుద్ధ సత్వ ప్రధానమైన శక్తి మరి అటువంటిది అది ప్రకృతిలో ఒక రకం మాయా అదే ప్రకృతిలో ఉండే శుద్ధ సత్వ ప్రధాన శక్తి ఏది కలదో మాయా శక్తి దాన్ని ఈశ్వరుని సపరేట్ చేయడానికి వేయలేదు అవిద్యని జీవుణ్ణి కూడా సపరేట్ చేయడానికి వీలు లేదు అవి సపరేట్ అయ్యే ప్రసక్తే లేదు అన్నమాట మనం అనుకున్నాం ఆ బింబ ప్రతిబింబం పడుతూ ఉండాలి లేకపోతే అసలు అది లేనే లేదు అలా ఓకే మాయాబింబ మాయ ఎందు ప్రతిఫలించే బింబరూపుడైన ఈశ్వర ఈశ్వరుడు తాం ఆ మాయాశక్తిని వశీకృత వశము చేుకుని సర్వై సత్ అశుద్ధ్యవిశుద్ధిభ్యా విద్యే తే మే మాయాబింబో వశీకృత తాం తాం మనాలి తాం సత్వ్ఞశ్వర ఒక చిన్న మెడికేషన్ ఆఫ్ ది కేంద్ర నడుము నిటారుగా ఉంచి కళ్ళను అలవోకగా మూసి కూర్చుండగానే మనస్సు శాంతము అవుతుంది గమనించండి మనస్సు శాంతము అవడానికి కష్టపడక్కర్లేదు కొండెక్కర్లేదు నదులు దాటక్కర్లేదు సింప్లీ నడుము నిటారుగా పెట్టి కొంచెం నిటారంటే సున్నితంగా నిటారుగా కాదు కొంచెం బాగా సాగదీయాలి నడుపుని పైకి పైకి సాగదీయాలి కళ్ళను మరీ నొక్కి పెట్టి ఉంచకూడదు అలవకగా మూసి పెదవులపై చిరునవ్వులు ఉండాలి చిన్న నువ్వు ఇలా కూర్చోగానే నా గురించి నాకొక అనుభవం వెంటనే వచ్చేస్తుంది అదేమిటంటే నేను తెలివి అయి ఉన్నాను ఎముక ఉన్నాను తెలివి మనము తెలుసుకునే సర్వము ఈ తెలివి అనే వెలుగులోనే తెలుస్తూ ఉన్నాయి మనం భూమిని భూమి మీద ఉండే వస్తువులను ఈ తెలివి అనే వెలుగులోనే తెలుసుకుంటూ ఆకాశమును కానీ అందరి గ్రహములను సూర్యుని చంద్రుని నక్షత్రములను కూడా ఈ తెలివి అనే వెలుగులోనే మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ విధంగా సకల జగత్తును తెలుసుకునే తెలివి ఎరుక ఆ ఎరుకనై నేను ఉన్నాను ఈ తెలివి అందే ఈ దేహము తెలుగుతున్నది దేహము అనేది తమో గుణ కార్యము సత్ప్రజస్తమో నుండి పుట్టినది భౌతిక శరీరము ఈ తమోగుణ ప్రధానమైన దేహమును నేను తెలియచున్నాను ఆ తెలివి ఎందే ఈ దేహము తెలుస్తూ ఉంది అంటే ఆలోచనలు సంకల్పాలు వికల్పాలు కోపాలు తాపాలు ఇవన్నీ మనస్సు ఈ మనస్సు రజోగుణ కార్యము రజోగుణ కార్యమైన ఈ మనస్సు తెలుస్తూ ఉన్నది దేనియందు తెలుస్తోంది అదే తెలివియందు ఈ తెలివిందే ఈ మనస్సు తెలుస్తూ ఉన్నది ఇప్పుడు మనస్సు సంకల్పాలనన్నిటినీ ప్రక్కన పెట్టి నిశ్చలముగా ఉన్నది శాంతముగా ఉన్నది మనస్సు యొక్క ఈ శాంతి శాంతావస్థ ఇదియే సత్వగుణము మనస్సు యొక్క ఈ సత్వగుణ కార్యమైన శాంతావస్థను నేను తెలుస్తూ ఉన్నాను తెలుస్తూ ఉన్నది శాంతావస్థ కూడా తెలుస్తూ ఉన్నది అంటే ఆ తెలివి ఎందే తెలుస్తూ ఉన్నది అంటే తెలివి ప్రతిఫలిస్తే శాంతావస్థ తెలిసింది తెలివి ప్రతిఫలిస్తే మనస్సు యొక్క చలనావస్థ కూడా తెలిసింది తెలివి ప్రతిఫలించి భౌతిక దేహము కూడా తెలిసింది ఈ విధంగా తమోగుణ రజోగుణ సత్వగుణములన్నీ తెలివి ప్రకాశింపజేసే తెలివి ఏరూప దీన్నే సంస్కృతంలో ప్రజ్ఞానము అని అంటారు ఆ ప్రజ్ఞానము తెలివి అది ఏ జ్ఞాన ఓ శాంతి శాంతి శాంతి విశ్రాంతిగా కూర్చోవాలి కళ్ళు మూసుకుని ఉండొచ్చు కొద్దిసేపు కళ్ళు మూసుకొనియే విశ్రాంతిగా కూర్చుండాలి ఇప్పుడు మెల్లగా కళ్ళను తెరవాలి హరి ఓం తత్స్వత